సంకీర్తన ఎనభై నాలుగు నారాయణుని దివ్యనామము తలచలేక ఊరకిళ్లదేరకిళ్ల కొడిగట్టు ప్రాణి వెనక జన్మించేనాడు వీసమైన కొనిరాడు తనువు విడుచునాడు తారము గొంపోడు మొనజూపి నడుమంత్రమున తిరుగాడేటి కనకముకు సొమ్మని కాచుకుండు ప్రాణి ఉండకపోయ్యేటి వెళ్ళ ఒకడు నిలుపలేడు అండనే వచ్చేటి వెల్లా అడ్డగించలేడు పండు పండై ఇందుకుగా పరులు రక్షకులంటూ గుండెలేకెవ్వరికైనా కొంచెపడు ప్రాణి వడినిట్టే పనులకు వగవగ పనిలేదు జడియుసారక మొక్క సరమి కాదు అనిమిపుడు శ్రీవెంకటేశుడుండగాను తడవి పట్టలేక తమకించు ప్రాణి